హ తేజస్వినధీతమస్ మావిషావహై ఓం శాంతిశాంతిస్శాంతి త్ర వ్యాప్తమై ఉన్నటువంటి ఆత్మచైతన్యం యొక్క సత్తాస్ఫూర్తితో దేహము ఇంద్రియాలు మనోబుద్ధులు ఇవన్నీ జడాలే ఇవన్నీ ఎలా యాక్టివేట్ అవుతున్నాయి ఎలా ప్రేరణ పొందుతున్నాయి ఎలా స్ఫూర్తిదాయకంగా ఇలా చక్కటి ఈ శక్తిని ఉనికిపుచ్చుకుని జడం మన నిద్రపోతుంటే అహల్ దీన్ని కదలికుండదు దీని పట్ల ధ్యాసే లేదు అసలు ఇది ఉందా లేదా కూడా తెలియదు ఇది ఒక మూటలా పడుంది అసలు మనకే సంబంధం లేదు ఎవరిదో అనామత్తుగా ఉన్నటువంటి మూటలా నిద్రపోతుంటే అనామత్తు మూట అంటారా అంటే అన్క్లెయిమ్డ్ బ్యాగేజ్ ఇప్పుడు ఈ ట్రైన్ పార్సల్స్లో కానీ బస్ పార్సల్స్లో కానీ ఒక మూట ఉండిపోతుంది ఎవడు క్లెయిమ్ చేయడు సరైన అడ్రస్ ఉండదు ఎవడు క్లెయిమ్ చేసేవాడు ఉండడు అలాంటివన్నీ ఏంటంటే లాక్ షెడ్కి వెళ్ళిపోతుంది కదా సో అన్క్లెయిమ్డ్ అనమాట బ్యాగేజ్ అది అలాగనే ఇది నిద్రపోతున్నప్పుడు ఇది క్లెయిమ్ చేయడానికి ఏమీ లేదు ఇది ఇది బ్యాగేజ్ లాగా ఉంది ఇది దీని పట్ల ఏ రకమైన ఒక వీప్స కూడా లేదు ఇది నా దేహమను నాదను అనేటువంటి అభిమానమను ఏది లేదు చలనం లేదు ఏమీ లేదు అలా పడుందంటే ఒక మూట మరి ఇలా పడున్నటువంటి అన్క్లెయిమ్డ్ బ్యాగేజ్ లాగా అసలు సంబంధమే లేనట్టుగా నెగ్లెక్టెడ్గా అబాండెండ్గా తీసిపారేసినట్టుగా పడునటువంటి ఈ దేహం ఉదయం లేవగానే చక్కగా మంచి కళ్ళు తెరిచి మాట్లాడి కాళ్ళతో కదిలి చేతులతో పట్టుకుని ఇవన్నీ మాట్లాడి తింటూ తిరుగుతూ ఇలా ఈ చలనం ఎలా కలిగింది దీన్ని ఎవడు క్లెయిమ్ చేశాడు ఇది నాదని ఎవడు దీనికి ఆ శక్తినిచ్చాడు కదిలే శక్తిని ఎవడిచ్చాడు మాట్లాడే శక్తిని ఎవడిచ్చాడు చూచే శక్తిని ఎవడిచ్చాడు ఇవేం చేయలేదే రాత్రి అలా పడుందే కాబట్టి ఈ విచారణ ఒక్కసారి చేస్తే మరొక్కమారు ఆత్మ యొక్క సచ్చిదానంద స్వరూపం ఏదైతే ఉందో ఆ ఆత్మ దాంట్లో ఏ క్రియలు లేవు ఏ వికారాలు లేవు అందుకనే నిష్క్రియ నిర్వికార నిర్గుణ నిరంజన నిన్ను చూశారు మరి ఇప్పుడు ఆ ఆత్మ నిష్క్రియమే నిర్వికారమే నిర్గుణమే కాని అది లేకపోతే ఇవేవి ఈ క్రియలు ఈ వికారాలు ఏవి కాబట్టి అది ఉంటేనేవన్నీ జరుగుతున్నాయి ఎలాగా ఆత్మచైతన్యమాశ్రీత్య स्व्रिया वर्तंते सूर्यालोक आलोक यथा जना सूर्यु सूर्य उदयपु वे सूर्य उदय ప్రతిదీ ప్రకాశింపబడుతుందో ప్రకాశింపబడేటువంటి ప్రతి జడ పదార్థాలు ప్రతి వస్తువులు కూడా లైమ్లైట్లోకి వస్తుంది ఒక వెలుగులోకి వస్తుంది అలాగనే ప్రతి వ్యక్తి కూడా సూర్యోదయం అయిన తర్వాత చీకటి పొంగొట్టుకున్నటువంటి ప్రకృతిలో చీకటి పారద్రోలబడినటువంటి ప్రకృతిలో అన్నీ కనిపిస్తున్నప్పుడు వ్యక్తులు కూడా మనుషులు కూడా వాడవు వారి వారి వ్యవహారాలని మొదలు పెడతారు చీకట్లో ఏ వ్యవహారం ఉండదు ఏ కదలిక ఉండదు ఏది కనపడదు ఆవృతమై ఉంటుంది చీకటి ఆవృతమై ఉంటుంది కళ్ళు కనపడదు వ్యవహారం జరగదు సూర్యుడు రాగానే ఆ ప్రకాశం రాగానే ఆ చీకటి తొలగిపోతుంది అన్నీ వెలుగొందుతాయి ఆ ప్రకాశంలో ప్రతిదీ కూడా వెలుగొందుతుంది అంతేకాదు ఈ పక్షులు జంతువులు మనుషులు, వాటి వాటి యొక్క క్రియలు చేయడానికి అవి ప్రారంభమవుతుంది మళ్ళీ సూర్యుడు అస్తమించగానే ఇవన్నీ కూడా వాటి వాటి స్థానానికి వెళ్ళిపోతాయి ఇంకేం క్రియలు ఉండవు అంటే ఈ క్రియలన్నీ దేనివల్ల జరుగుతుంది దేనివల్ల జరుగుతుంది ఇవన్నీ కూడా ఎలా జరుగుతున్నాయి క్రియలన్నీ జంతువులు బయటకు వెళ్ళడం కానీ మనుషులు వాళ్ళ వాళ్ళ పనులు చేసుకోవడం కానీ దేనివల్ల సూర్యుడి యొక్క प्रकाश काबा आलोची अला देहेद्रीय मनोबुद्धु कार्यकरण संघातम असेंब्लेज आफ् बाडी मैं सैन का मताता एवरी वाल स्पूर्ति पी इलाये अटे मोटमोद बुद्धि मेलकोटी ఆ బుద్ధిలో ఆ బుద్ధి ఉపాధి ఎవరికి నేను అనే వాడికి బుద్ధి ఉపాధి జీవుడికి ఆ జీవుడు బుద్ధిస్తుడే మేలుకున్న తర్వాత మనసు మేలుకుంటుంది ప్రాణాలన్నీ కూడా చక్కగా యాక్టివేట్ అవుతూ ఉంటాయి అవన్నీ కూడా స్ట్రీమ్లైన్ అవుతుంది ఇంద్రియ శక్తులన్నీ జాగృతం అవుతాయి రాత్రిపూట చూడండి చెవులు ఇలా తెరిచి ఉంటుంది చెవులేం మూసుకో ఈ చలికి ఇప్పుడు పెట్టుకుని వస్తున్న ఈ ఇవి కూడా ఉండవు ఇయర్ ఫ్లెక్స్ కూడా ఉండవు ఇలా ఉండింది కానీ ఏం వినపడదు అక్కడ నిలబడి మాట్లాడుతుంటారు పడుకుని ఉంటాడు వీడు గాఢంగా నిద్రపోతుంటాడు పక్కనే నిలబడి మాట్లాడుతుంటారు వినపడదు ఎందుకని ఇంద్రియ శక్తి పడుకుంది కదా అలానే కొంతమంది సగం కళ్ళు తెరిచి నిద్రపోతుంటారు ఏం కనపడదు ముందు ముందు వెళుతున్నా తిరిగి కూడా ఎందుకని కళ్ళు తెరుచున్నప్పటికీ కూడా ఇంద్రియ శక్తి పడుకుంది పడిపోయింది मरी आ इंद्रीय शक्ति लेकु ले तरह गोलकाली पाने पिंड चेतनवंत यहां सदात्मक असत्कल भाषते यवनी ओक् आफुरण वाले इंद्रिय मनो बुद्ध्यादि सकल कार्यक्रम संघातलू తనవంతాలుగా స్ఫూర్తిదాయకంగా ఇలా పనిచేస్తున్నాయి ఆత్మచైతన్యమాశ్రీ దేహేంద్రియ మనోధియత్మచైతన్యం యొక్క స్ఫూర్తి వల్ల ఇవన్నీ ప్రేరణ పొందుతున్నాయి ఎలాగా స్వక్రియా సూర్యాలోకం యథా జనా సూర్యుడి యొక్క ప్రకాశం చేత ఏ విధంగా అయితే సమస్తము ప్రకాశింపబడి అన్ని వెలుగొందింపబడి ఆ ప్రకాశంలో ఈ జీవకోటి అంతా కూడా వాటి వాటి పనులు చేసుకునేందుకు ఒక ఆస్పదం ఏర్పడిందో ఒక అవకాశం ఏర్పడిందో దేనివల్ల సూర్యుడి యొక్క కాంతి వల్ల ప్రకాశం వల్ల అలాగని ఇక్కడ కూడా అంతే అయితే ఇప్పుడు మనం అనుకోవచ్చు ఆహా అయితే స్వామీజీ ఈ కర్మలు కానీ మంచి అయినా చెడైనా పాపమైనా పుణ్యమైనా ధర్మమైనా అధర్మమైనా మనకేం సంబంధం లేదు ఆత్మే మనకేం కాదనమాట కదా ఇప్పుడు ఎవడో ఇక్కడ ఎవ పొడిచాడు వాణ్ణి కోర్టులో నిలబెట్టాడు అనుకుందాం కోర్టులో నిలబడి జడ్జి గారు అడిగారు ఏమయా నువ్వు పొడిచావా ఆ పొడిచానండి చంపావా చంపానండి ఎందుకు చేశావు సూర్యుడి వల్లండి అసలు సూర్యుడు ప్రకాశమే ఇవ్వకపోతే నాకు ఎక్కడ కళ్ళు కనిపిస్తాయి నేను పడుకునేవాడిని కదండి దొంగతనం చేయాలని ఎందుకు చేసేవండి పట్టపగలు సూర్యుడు వల్లండి ఎవడో మంచి భగవద్గీత పారాయణ చేసుకుని చక్కగా విష్ణు సహస్రనామం లలిత సహస్రనామం చదువుకుని అర్చన చేసుకున్నాడు రుద్రాభిషేకం చేశాడు చక్కగా ఉపవాసం ఉన్నాడు హాయిగా భజన చేసుకున్నాడు నామస్మరణ చేశాడు ఏవో ఎందుకు చేస్తున్నావు సూర్యుడు వల్లండి చూడండి వీడు సూర్యుడి వల్ల అన్నా వాడు సూర్యుడి వల్ల అన్నా ఇవి రెండు కర్మలు సూర్యుడి కంటుతుందే వాడు కర్మ సాక్షి మాత్రమే కాని కర్మ కర్మలకు కర్త కాడు సకల కర్మలకు కూడా సాక్షి సాక్షి అంటే మనం ఏమనుకున్నాడు చూస్తున్నాడని అనుకుంటా అది కూడా కాదు అన్నిటికీ తన ప్రకాశాన్ని వ్యాపింపజేస్తున్నాడు అయితే అన్నిటికీ తన ప్రకాశాన్ని వ్యాపింపజేస్తున్నాడు అంటే ఇప్పుడు మనలాగా కూర్చొని అదొక పనే కాదు సూర్యుడు ఏం చేస్తున్నా అంటే వాడు ప్రకాశిస్తున్నాడు నిత్య ప్రకాశకుడు చూడండి అయితే మరండి సూర్యుడు ఉదయిస్తున్నాడు అంటున్నాం అస్తమిస్తున్నాడు అంటున్నావు ఎక్కడ ఉదయిస్తున్నాడు ఎక్కడ అస్తమిస్తున్నాడు సూర్య నిత్య ఉదయించడం అస్తమించడం అనేది మనకుంది కానీ సూర్యుడికి లేదు భూమి సూర్యుడికి భారతదేశం వైపు తిరిగింది అనుకోండి భారతదేశానికి పగలు సూర్యోదయమైనట్టు అదే భూమి తిరుగుతూ తిరుగుతూ భారతదేశం ఇటువైపుకి వచ్చి అమెరికా అటువైపుకెళ్ళింది అనుకోండి అమెరికాకి పగలు సూర్యోదయమైనట్టు అప్పుడు ఇండియాకేంటి రాత్రి అస్తమయమైంది కాబట్టి ఉదయించడం అస్తమించడం భూమి తిరగడాన్ని బట్టి ఉంటుందే కాని నిత్యప్రకాశమైనటువంటి సూర్యుడికి ఉదయాస్తమనాలు లేవు అసలు చీకటి కాబట్టి సూర్యుడు ఏం చేస్తున్నాడు ఏమీ చేయట్లేదు నిత్యప్రకాశక వాడు సెల్ఫ్ ఎఫల్జెంట్ ఆత్మప్రకాశం అది పరప్రకాశం కాదు అలాంటి నిత్యప్రకాశకుడైనటువంటి సూర్యుడి వలే ఆత్మ చైతన్యం కూడా ఏమీ లేదది సత్ చిత్ ఆనంద స్వరూప ఆత్మా ఆ ఆత్మయందు ఆ చైతన్య తత్వమందు బుద్ధి స్ఫురణ బుద్ధిలో నేను అనేది కలుగుతుంది వాడు మనస్సును లేపుతున్నాడు ఎప్పుడైతే బుద్ధి మనసు లేచిందో అంటే తల్లి తండ్రి పిల్లలందరినీ లేపేస్తారు ఇంద్రియాలన్నింటినీ లేపేస్తారు ఈ ఇంటిని లేపి అన్నిటినీ క్లీన్ చేసి శుద్ధం చేసుకుని అంతా కూడా రెడీగా పెట్టుకుంటారు కదా ఉదయం లేస్తుంది ఆవులు లేస్తుంది తర్వాత వీడిని లేపుతుంది లేవండి ఇంక బయటికి వెళ్ళి యోగాసనం లేదో ఆత్మబోధ వినేసిరండి లేవాలన్నారు ఈలోగా పిల్లల్ని లేపుతుంది అందరిని ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని లేపుతుంది లేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని కడుక్కొని చిమ్ముకొని ముగ్గులు పెట్టి అన్ని చేసి బట్టలారేసి అన్ని చేస్తుంది ఇదే చేసి జరుగుతుంది ఇక్కడ కూడా ఇదే ఇది ఒక బయట అదే సంసారం బుద్ధి లేచి మనస్సును లేపుతుంది ఆ మనస్సు మేల్కొని ఇంద్రియాలన్నింటినీ లేపుతుంది ఆ ఇంద్రియాలు మనోబుద్ధులు లేచిన తర్వాత ఇళ్ళు గృహం ఇది దేహం గృహం ఈ గృహాన్ని అంతా చక్కగా చక్కచేసి శుభ్రంగా పళ్ళుతోమి కళ్ళు కడిగి కాళ్ళు చేతులన్నీ కడుక్కొని మలమూతలు సిర్జన చేసి స్నానం చేసి కొత్త బట్టలు వేసుకుని ముగ్గేసి శుభ్రంగా ఇళ్ళు కళ్ళాపు తుడిచి ముగ్గు వేసి పెడితే ఎలా ఉంటుందో దీపం దూపం వెలిగించి పుష్పాల అలంకరణ చేసి ఇక్కడ కూడా స్నానం పానం చేసి బట్టలు వేసుకుని బొట్టు పట్టు అన్నీ పెట్టుకుని హాయిగా తయారవుతుంది ఈ వ్యవహారం అంతా జరుగుతుంది ఎప్పటి వరకు రాత్రి పడుకునే రాత్రి పడుకోగానే పిల్లలందరికీ భోజనాలు పెట్టి పడుకోబెట్టి భర్త పడుకున్న తర్వాత ఆవిడ కూడా ఇక హాయిగా పడుకుంటుంది ఇది అంతే ఈ వ్యవహారాలు ఎవడి వల్ల జరుగుతున్నాయంటే ఆత్మ వల్ల కాదు సుమి సూర్యుడి మీద ఎలాగైతే ఆరోపిస్తే అది అబద్ధమవుతుందో అసత్యం అవుతుందో అది మిథ్యావాదం అవుతుందో అలాగనే ఆత్మచైతన్యం మీదేం ఆరోపించక్కర్లేదు ఆత్మ చైతన్యమే స్వప్రకాశం అది అదే నిజమైన తత్వం అది ప్రకాశిస్తుంది దాని ప్రకాశాన్ని ఉనికిపుచ్చుకునే బుద్ధి మనసు ఇంద్రియాలు దేహం ఇవన్నీ కూడా దేహం ప్రాణమపి ఇంద్రియాణ్యపిం బుద్ధిం చబట్టి దేహము ఇంద్రియాలు ప్రాణము మనసు బుద్ధి ఇవన్నీ కూడా జడ పదార్థాలే అనిత్యములే వికారభూతములే కానీ ఇవన్నీ అలా ఉండడానికి కూడా ఆ చైతన్యం యొక్క కావాలి బాగా చూడండి కాబట్టి ఇక్కడేంటంటే ఎలాగండి మరి ఈ ఇంద్రియాలు ఇవన్నీ పనిచేస్తున్నాయి కదా మరి దానివల్లేనేమో కదా కాదు అంటున్నారు శంకర్లు ఎలాగా దేహేంద్రియ గుణాన్ కర్మాణి గగనేవత్ ఈ దేహ ఇంద్రియ గుణాన్ ఈ దేహేంద్రియ మనోబుద్ధుల యొక్క గుణాలు ఉన్నాయే ఏమిటది నిన్న మనం చూసాం ఏమండి నేను తింటున్నానండి నేను మాట్లాడుతున్నానండి నేను నడుస్తున్నానండి నేను చూస్తున్నానండి నేను వింటున్నానండి నేను రాస్తున్నానండి నేను పడుకున్నానండి ఇవన్నీ కూడా దేహేంద్రియ గుణాలు వాటి యొక్క కర్మలు ఏమండి నాకు ఈరోజు ఒంట్లో బాగలేదండి నాకు ఈరోజు ఒంట్లో చాలా బాగుందండి ఈరోజు ఏంటోనండి చాలా బ్రైట్గా కనిపిస్తున్నానండి ఈరోజు ఏంటో చాలా డల్గా కనిపిస్తున్నానండి ఇవన్నీ ఏంటి దేహేంద్రియ గుణాలు ఏంటోనండి ఈరోజు చెవి కొద్దిగా తేడాగా వినిపిస్తుందండి నిన్నటి వరకు బాగునిందండి ఏమిటో ఈరోజు కళ్ళు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయండి ఏంటంటే కాళ్ళు నిన్న చాలా లాగేశాయండి నిన్న నడవలేకపోయానండి ఈరోజు బాగా నడవగలుగుతున్నానండి దేహేంద్రియ గుణాన్ కర్మాణి దేహేంద్రియాల యొక్క గుణాలు దాంట్లో కలిగేటువంటి వికారాలు దానివల్ల కలిగేటువంటి మార్పులు దాని ద్వారా నిర్వర్తింపబడేటువంటి కర్మలు ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాం అమలే ఆత్మని అధ్యస్యంతి అవివేకేన సచిదాత్మని అమలే అమలే అంటే మలం అంటే ఈ మలినాలు అందులో లేదు ఆత్మయందు లేదు సూర్యుడు ఏమన్నా వెళ్ళి పొడువని నేర్పుతున్నాడా లేకపోతే వెళ్ళి గీతపారాయణం చేయి విష్ణు శాసనామని చెయ్యి అంటున్నాడా లేకపోతే ఆయిగా పడుకోమంటున్నాడా లేచి వాకింగ్ చేయమంటున్నాడా ఏమీ లేదు సూర్యుడు అతను నిత్య ప్రకాశకుడు అతని వైపుకు మనం తిరిగేటప్పటికీ మన చీకటి వదిలిపోయి మనం మనం చేసుకుంటున్నాం పనులు అలాగనే దేహేంద్రియ మనోబుద్ధులు కూడా మలాలన్నీ దీంట్లో ఉన్నాయి అర్థమైందా మలములన్నీ దీంట్లో ఉన్నాయి మలములంటే గుణక్రియా విశేష సంబంధాలన్నీ మలములు అవన్నీ ఇందులో ఉన్నాయి దేహేంద్రియ మనోబుద్ధులవి గుణక్రియలన్నీ కానా అవన్నీ నిర్వర్తించి ఏం చేస్తున్నావు నేను నడవగలిగానండి నిన్న ఈరోజు నేను నడవలేకపోతున్నానండి నిన్న చాలా బాగా వినిపించిందండి ఈరోజు ఏంటో నేను సరిగ్గా వినలేకపోయానండి నిన్న చాలా హాయిగా ఉన్నానండి ఈరోజు చాలా ఇబ్బంది పడుతున్నానండి ఇవన్నీ దేహేంద్రియ మనోబుద్ధుల యొక్క గుణాలు కర్మలు అమలే సచ్చిదాత్మని అధ్యస్యంతి దాని ఎందు ఆరోపిస్తారు ఆత్మహిందు ఎందుకని ఆరోపిస్తున్నారండి ఎందుకు ఆరోపిస్తున్నారు నేను అనేటువంటి శబ్దం యొక్క పరిపూర్ణమైన అర్థం తెలియకపోవడం వల్ల అహం అనేటువంటి ఆ శబ్దం ఏదైతే మనం ఉత్పత్తి చేస్తున్నామో దాని యొక్క పరిపూర్ణమైన అర్థం తెలియకపోవడం వల్ల ఈ దేహేంద్రియ మనోబుద్ధులు నేను ఒకటైపోయడం ఒకటైపోయి అవివేకం వల్ల అందులో ఇవన్నీ దాని మీద దానిది దీని మీద ఒకదాని మీద ఒకటి ఆరోపించుకుంటున్నాం ఆత్మధర్మ ఆత్మ యొక్క స్వరూపాన్ని అనాత్మయందు అనాత్మల యొక్క అధర్మాలని ధర్మాలన్నింటినీ కూడా ఆత్మయందు దేహం యొక్క గుణాలన్నీ నా మీద వర్తించుకున్నాను నేను కుంటోన్ అండి నేను గుడ్డివాడినండి నేను చాలా మంచివాడినండి నేను చాలా చెడ్డవాణ్ణండి ఇవన్నీ ఏంటి దేహేంద్రియ మనోబుద్ధుల యొక్క ధర్మాలు అవన్నీ దేని మీద ఆరోపిస్తున్నాం ఆత్మయందు ఆత్మ యొక్క స్వరూపం ఏమిటి సత్ చి ఆనంద సత్ ఎప్పుడు ఉండేది దానికి బాధలేదు. లేదు సూర్యుడు ఎప్పుడు ఉంటాడు చీకటి పగలు ఎవరికి భూమిలో ఉన్నవాళ్లకే ఎందుకని తిరుగుతూ ఉంది కనుక ఇంక ఇండియా అలానే ఉండిపోయింది అనుకోండి సూర్యుడి కేసి భూమి నిలబడిపోయింది అనుకోండి ఇంక చీకటే లేదు కాబట్టి ఇక్కడ కూడా నిత్యప్రకాశకం ఆత్మ కానీ బాగా చూడండి మనోబుద్ధుల్ని పట్టుకుని కొంతసేపు ఎగిరాం స్వప్న ప్రపంచంలో అప్పుడు ఈ దేహంతో ఇంద్రియాలతో సంబంధం లేదు ఓ ఊహించుకుని ఊహాలోకంలో ఎగిరాం మళ్లీ మేలుకున్నాం బాగా అప్పుడు ఇంద్రియాలు దేహాంతో కూడా తాదాత్మ్యం దేహము ఇంద్రియాలు మనస్సు బుద్ధి వీటన్నిటినీ తీసుకుని ఈ ప్రపంచంలో తిరిగేస్తున్నాం బాగా చూడండి అలిసిపోయి పడిపోయాం అప్పుడు దేహము లేదు ఇంద్రియాలు లేదు మనస్సు లేదు బుద్ధి లేదు హాయిగా నిద్రపోతున్నావు ఏమీ తెలియకుండా బాగా చూడండి ఏమీ తెలియకుండా నిద్రపోయినప్పుడు నేను ఉన్నాను ఎలా ఉన్నాను అని అడిగితే ఏం చెప్తున్నారు హాయిగా ఉన్నానండి ఆ తర్వాత కొద్దిగా పార్షియల్గా అవేర్నెస్ వచ్చింది మనోబుద్ధులకి ఆ స్ఫూర్తి కలిగింది అవి లేచాయి అవి లేచి ఏం చేస్తున్నాయి ఊహాలోకంలో విహరిస్తున్నాం మనం స్వప్నం ఇవ్వండి నిన్నండి మంచి కలగన్నానండి నేనా అవి వాటి పనులవి ఊహించుకోవడం చిత్రీకరించుకోవడం ఆ ఊహా జగత్తుని కల్పించుకోవడం ఇదంతా ఎవరి పనులవి మనోబుద్ధి పనులు నేనేమన్నా నేను మంచి కలగనానండి నిన్న నేనా కన్నది ఎలాగైతే ఆవిడ నేను కొడుకును కన్నానండి నేను కూతురుని కన్నానని ఆవిడకి ఏమీ తెలియకుండా జరిగిపోయిందని ఆవిడ మీద వేసుకుందో ఆవిడే కనింది ఆవిడికేం సంబంధం లేదు జరిగిపోయింది ప్రకృతిలో అంతే ఆవిడ ఒక పాత్ర అంతే పాత్రధారి మాత్రమే పాత్రదారి అంటే గర్భమనే పాత్రని ధరించింది అంతే అలా ఉంచింది ఇప్పుడు పాలు పోయించుకున్నాం అనుకోండి పాత్రలో ఏమండి ఈ పాలు నేనే తయారు చేశానండి అంటారా చెప్పండి పాత్రలో పాలు పోయించుకున్నంత మాత్రాన ఆ పాలు నేనే తయారు చేశానంటామా తయారు చేయబడ్డ ఆవే మాట్లాడలేదు ఇంక మనకెందుకు ఆ గొడవ నేను కాఫీ చాలా బాగా తయారు చేస్తానండి అంటాడు కాఫీ నువ్వు తయారు చేస్తే పాలు ఇలా అని ఇక్కడ పిండి ఇక్కడ పాలు ఇక్కడ నుంచి కాఫీ పొడి ఇక్కడ నుంచి పంచదార పీక్కుని ఇవన్నీ తయారు చేసి ఇక్కడే నెత్తి మీద ఎట్టుకునేది మరిగించి పట్టుకొచ్చి నాకేమన్నా మరి నేను తయారు చేశానంటున్నారు కాఫీ బా స్వామీజీ మా ఆవిడ కాఫీ తయారు చేస్తుందండి చాలా ఎక్సలెంట్ అండి అంటాడు నేను అనుకున్నాను అయ్యి బాబోయ్ దేండు బాబు ఆవు మంచి పాలు ఇస్తుంది గేదెలిస్తుంది అయ్యాబోయ్ ఈవిడ పాలు ఎక్సలెంట్ ఏమో కాఫీ ఇది కూడా ఈవిడే పండించేస్తుందేమో గింజలన్నీ ఇక్కడి నుంచి వస్తుందేమో పంచదార కూడా ఇక్కడ డయాబెటిక్ షుగర్ బ్రహ్మాండంగా ఉంటుందేమో సో ఇవన్నీ కలిపి ఇచ్చేస్తుందేమో ఈవిడ మరి ఎక్కడ మరిగిస్తుంది ఓహో ఉంది కదా ఇక్కడ పోయి ఉంది కదా ఎలాగో అక్కడ పెట్టేస్తుందేమో ఇవన్నీ తయారు చేసి ఇస్తుంది అనుకుని ఇది నార్మల్ కాఫీ టేస్టే వచ్చింది ఏమంటే మా చాలా బాగా తయారు ఇది రెగ్యులర్ కాఫీయే కదా అని అంటే కాదండి స్పెషల్ కాఫీ అన్న స్పెషల్ ఇది కాఫీ పూడి ఎక్కడిదే అని అడిగాను ఇదిగో గ్రీన్ లేబుల్ అండి అని చూపించాను నీది కాదా అమ్మా అదేంటండి మేమే కొనుక్కొచ్చాం ఇది మాదే షాపులో మేము కొనుక్ కాదమ్మా నువ్వు పండించుకున్నది కాదా అంటే మేము ఎక్కడ పండిస్తామండి అలా కాదమ్మా నీ శరీరంలో నుంచి లాక్కున్నావు కా కాఫీ గింజలు అంటే బుద్ధుందా లేదా ఏంటి కాఫీ ఇదేంటి ఇలా మాట్లాడతాడేంటినా ఆహా నేను మాట్లాడానా నువ్వని లాక్కొచ్చావు నన్ను మా ఆవిడ కాఫీ బాగా తయారు చేస్తుందని నేను భ్రమపడ్డాను ఇక్కడి నుంచి కాఫీ గింజలు ఇక్కడి నుంచి పంచదార ఇక్కడి నుంచి పాలు ఏని తీసి ఏదో పోసి ఇక్కడేదో మరిగించి నాకు ఇలా ఉంపేసి గ్లాసులో పోసి పట్టుకొచ్చి ఇస్తుందేమో ఈవిడ స్పెషల్గా తయారు చేస్తుంది అనుకున్నాను మరి తయారీ పదం ఎందుకు పెట్టావు కలిపావు నువ్వు అంతే కాఫీ పొడి కలిపావు పంచదార వేసావు పాలు పోసావు స్టవ్ మీద పెట్టావు నువ్వేం లేదు గిన్నె కాదు కాఫీ పొడి నీది కాదు పంచదార నీది కాదు పాలు నీ నుండి రాలేదు నిప్పు నీది కాదు ఏది నీది కాదు నువ్వేం చేసావు అన్నింటిని కలిపావు అంతే కలిపేసి స్పెషల్గా తయారు చేస్తారండి అంటే ఆ తయారీ కలపడంలో ఏ తేడా చేయకుండా చేసిందండి అర్థం అది స్పెషలే ఉంది అంటే పాడు చేయకుండా ఉండడం మంచిది అక్కడ అది అంటే తయారీ అంటే అర్థం ఏంటనంటే కలపడంలో ఏ విధమైనటువంటి అవకతవకలు లేకుండా సవ్యంగా చేసిందండి బాబు అని అర్థం అంతేగాని ఈవిడ సొంతది కాదుగా ఏదీనా అందులో ఏ ఒక్క పదార్థం ఈవిడ సొంత చెప్పండి ఏది కాదు కదా కాబట్టి ఇప్పుడు మనోబుద్ధులు నేను కలగన్నానంటే నేనెక్కడసలు సంబంధం ఏంటి అవి మనోబుద్ధుల పనులవి ఆ కళ మనోబుద్ధులది కాబట్టి ఆ స్వప్న ప్రపంచంలో అలా అయిపోయింది మళ్ళీ ఇంకా చైతన్య స్ఫూర్తి విస్తరించిన తర్వాత ఇంద్రియాలు కూడా అనుకున్నాయి చిచి ఈ దేహ ఈ మనోబుద్ధిలే పొందుతున్నాయి మనం కూడా మేలుకోవాలని చెప్పి అవన్నీ లేచాయి లేచి ఆ స్ఫూర్తిని పొంది దేహానికి కూడా వ్యాపింపజేసి శరీరాన్ని కూడా లేపింది ఇప్పుడు దేహము ఇంద్రియాలు మనస్సు బుద్ధి అన్నీ మేలుకున్నాయి గుణక్రియలన్నీ కూడా జరుగుతున్నాయి ఇవన్నీ దేని మీద ఆరోపిస్తున్నాం దేహేంద్రియ గుణాన్ కర్మాణి అమలే సచ్చిదాత్మని ఆ ఆత్మ సత్యమైంది ఎందుకు సత్యమనంటే గాఢ నిద్రలోనూ నేను హాయిగా ఉన్నానండి స్వప్న ప్రపంచంలో నేనున్నాను జాగ్ర జాగ్రత్త అవస్థలో నేనున్నాను కానీ జాగ్రత్త కొంతసేపే వెళ్ళిపోయింది మళ్ళీ స్వప్నావస్థ వెళిపోయింది సుషుప్తి అవస్థ వెళ్ళిపోయింది ఇవి వస్తున్నాయి పోతున్నాయి నేను మటుకు అలానే ఉన్నాను కాబట్టి నేను సత్యం చిత్ అంటే చిన్మాత్రం అంటే జ్ఞానం బాగా చూడండి జాగ్రత్త అవస్థ గురించి స్వప్నావస్థను అడగండి అదే లేదండి అసలు తెలియనే తెలియదు అంటుంది స్వప్నావస్థ గురించి సుషుప్తిలో అడగండి దానికి తెలియదు సుషుప్తి గురించి జాగ్రత్తని అడగండి ఈ మూడావస్థలకి మూడావస్థలు తెలియవు ఇదే పెద్ద అవస్థ కానీ మూడు అవస్థలని తెలుసుకునేవాడు ఒకడున్నాడు జాగ్రత్త అవస్థని తెలుసుకున్నవాడు స్వప్నావస్థని తెలుసుకున్నవాడు సుషుప్తిని తెలుసుకున్నవాడు అంటే సర్వము తానైన వాడెవ్వడు అందు లేడని సందేహము వలదు సర్వోపగతుండు చక్రి చక్రి అని అంటే తిరుగుతూ ఉన్నవాడు అని అర్థం చూడండి సమస్తము తానే తిరుగుతున్నవాడు తిప్పుతున్నవాడు చూడండి నేను చక్రిని ఏంటి జాగ్రత్త అవస్థ స్వప్నావస్థ సుషుప్తి అవస్థ ఆ చక్రాలు తిప్పుతూ ఉన్నాను నేను చక్రి చక్రము కలిగున్నవాడిని ఈ మూడు అవస్థలు అనేటువంటి దాన్ని చక్రం పెట్టి తిప్పుతున్నాను నేను కానీ ఈ మూడు అవస్థల్లో ఎక్కడున్నాను ఇందుగలడు అందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు నువ్వు జాగ్రత్త అవస్థలోను వాడిని వెతికి పట్టుకోవచ్చు స్వప్నావస్థలోనూ పట్టుకోవచ్చు సుషుప్తి అవస్థలోనూ పట్టుకోవచ్చు కానీ అన్ని అవస్థల్లో పట్టుకోవడం కష్టం ఎప్పుడు పట్టుకోగలం వాణ్ణి జాగ్రత్త అవస్థలో మాత్రమే ఇప్పుడు గురువు అనుగ్రహం ఉంటే శాస్త్ర విచారణ చేస్తే అంతఃకరణ శుద్ధి ఉంటే ఈ మూడు ముఖ్యమైనటువంటి భూమికలు ముందు అంతఃకరణ శుద్ధి శాస్త్ర విచారము గురువు యొక్క అనుగ్రహం ఈ మూడు కావాలి ఈ మూడు ఉంటే వాడిని పట్టుకోవచ్చు మూడే మార్గాలు ఇంకా నాలుగో మార్గం లేదు దానికి కాబట్టి ఇక్కడ ఎందుకండి అంతఃకరణ శుద్ధి మీ అంతఃకరణ శుద్ధి లేకుండా వాడిని పట్టుకోలేమా బాగా చూడండి అంతఃకరణ శుద్ధి ఎందుకనంటే ఆ అంతఃకరణే వాణ్ణి చూడాలి కనుక అందుకని శుద్ధంగా ఉండాలి అందులో ఈ మలాలు ఉన్నాయనుకోండి అది అమలమైనటువంటి స్వరూపం అది కనపడదు అర్థమైందా మబ్బులు కమ్మినటువంటి సూర్యుడు ఉన్నాడు అనుకోండి మబ్బులు ఎవరికి కమ్ముతుంది మనకు సూర్యుడికి కాదు సూర్యుడికి చాలా కోట్ల మైల దూరంలో ఉంది మబ్బులు మనకే చాలా దగ్గరలో ఉంది కాబట్టి ఆ మబ్బులు తొలగితే సూర్యుడు కనిపిస్తున్నట్లుగా మనోబుద్ధుల్లో కూడా ఆ మలినం అనేది తొలగితే ఆవరణ తొలగితే ఆ పరమాత్మ కనిపిస్తున్నాడు మనకు కాబట్టి అంతఃకరణ శుద్ధి అక్కడ అందుకు అవసరం శాస్త్ర విచారణ ఎందుకండి శాస్త్ర విచారణ ఎందుకనంటే అసలు సూర్యుడంటే ఏమిటో తెలియనటువంటి వాడి లోకంలో ఉన్నాడనుకోండి ఏమిటి సూర్యుడంటే ఏంటంటే సూర్యుడంటే ఏంటని అని అడిగాడనుకోండి సహా సూర్యహా ఆదిత్యహా శాస్త్రం చెప్తుంది నీవు నీవు నేను నేను అంటున్నావే ఆ నేను యొక్క యథార్థ స్వరూపం చూడు లోపల చూడు ఇది కాదు దేహంతో కలిసినప్పుడు ఇంద్రియాలు ప్రాణం మనోబుద్ధులతో కలిసినప్పుడు కాదు వీటికి విలక్షణమైనటువంటిది ఆ నేను నేను అనేటువంటి త్వంపద శబ్దం తత్పదమా పరమాత్మ అఖండమయ్యున్నటువంటిది అని త్వంపదాన్ని తత్పదాన్ని విచారణ చేయించగలగడమే శాస్త్రం యొక్క విధానం ఉపాయం మార్గం काब्बी शास्त्र प्रमाण कावाली अंतरण शुद्धि कावाली शास्त्र अास्त्र विचारण ना अंत ना अवकाश हु अंकने गुर का गुरू वेदात वाक्यादिषू सत्य बुद्धि अवधारण श्रद्धा अंत आ गुड मन चला जाग्रत संश्रयन సమాశ్రయనం సమాశ్రయనం అంటారు కదా మామూలుగా సమాశ్రయనం అంటే ఇక్కడ ఏదో వేసుకోవడం అని కాదండి ఆశ్రయనం ఆ గురువు గురించి చక్కగా తెలుసుకుని అతనితో సహచర్యం చేసి సహజీవనం చేసి అతని యొక్క గుణగణాలని భావాలన్ని గుర్తించి ఇతను సాత్వికుడు శాంత చిత్తుడు ఆనందస్వరూపుడు ఇతని సన్నిధిలో ఉంటే మనం కూడా ఉద్ధరింపబడతాము అనేటువంటి స్థితిని వాడు దృఢంగా పొంది ఆ తర్వాత ఆ గురువు దగ్గర చక్కటి శిష్య స్నేహం సాధి మాం త్వా ప్రపన్నం కృష్ణుడితో అర్జునుడు ఎంతకాలంగా ఉంటున్నాడు ఏ రోజైనా శిష్యుని అన్నాడా లేదు కృష్ణుడి గురించి అన్నీ తెలుసు అర్జునుడికి అందుకనే యుద్ధంలో నాకు ఎవరొద్దు నువ్వే రాబావా అన్నాడు కృష్ణుడినే తెచ్చుకున్నాడు కృష్ణుడి గురించి అన్నీ తెలుసు కాని అర్జునుడు అందుకనే అధికారి శిష్యుడు అనలేదు ఇంకా అందుకనే గీత కూడా రాలేదు అంతవరకు ఎప్పుడైతే శిష్య స్థేహం సాధిమాం త్వాపన్నం నాకు శ్రేయస్సేదో చెప్పగలిగిన వాడివి నువ్వే నాకు ఈ ప్రేయస్ శ్రేయస్సే కావాలి నువ్వే చెప్పగలవు ఎందుకని శ్రేయో రూపం నువ్వు ఆ స్వరూపమే నీవై ఉన్నావు నువ్వు భగవంతుడివి నువ్వు నాకు జగద్గురువువి నువ్వే నన్ను కాపాడాలి అనేటువంటి దృఢ నిశ్చయం అర్జునుడిలో ఎందుకు కలిగింది కృష్ణుడి దగ్గర ఉండి ఉండి ఉండి ఉండి ఉండి సహచర్యం చేసి ఆ సహచర్యంతో ఆ కృష్ణుడి యొక్క సన్నిధిలో అర్జునుడు శిష్యుడయ్యాడు కోడి గుడ్డు పెడుతుంది అనుకోండి గుర్తుపెట్టుకోండి గుడ్డుని ఎక్కడ పెట్టాలి మనం కోడి దగ్గరే వదిలితే పుంజు బయటకు వస్తుంది అందులోంచి పిల్ల బయటకు వస్తుంది ఆ పొదిగి పొదిగి పొదిగి పొదిగి గుడ్డు పొగులుతుంది అక్కడి నుంచి పిల్ల బయటకు వస్తుంది కదా అలాగని ఇక్కడ కూడా శిష్యుడు ఆ గురువు యొక్క ఆ పొదుగు అందులోనే ఉండాలి ఆ శిష్యుడి వాడికి అర్థమవుతుంది ఓహో ఈయన దగ్గరుంటే మంచిది శాంతి ఒక ఆనందం ఒక ఆహ్లాదం అంతర్ముఖత ఒక చింతన అన్నిటికీ ఈ చాలా చక్కటి నిష్ఠాపరుడు అనేటువంటి శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడు వేదము చెప్పినటువంటి విధి విధి విధానాలను చక్కగా అవలంబించే వ్యక్తి ఈ ఉంటే మనం పవిత్రమైపోతాం మనం శుద్ధమైపోతాం మనం హాయిగా సులువుగా దాటిపోతాం ఈ కర్మబంధం నుంచి అనే దృఢమైన గాఢమైన ముద్ర పడితే ఇంకా అక్కడ గురువే అది పడకుండా మనం ఏం చేసినా గురుత్వం శిష్యత్వం సిద్ధించదు కాబట్టి అందుకనే గురువు అక్కడ కావాలి ఆ గురువు ఉంటేనే శాస్త్ర విచారణ జరుగుతుంది ఆ శాస్త్ర విచారణ ఉంటేనే మోక్షానికి మార్గం శాస్త్ర విచారణ కంటే రెండో మార్గం లేదు ఎందుకని ఉపనిషత్ అండి ఆత్మ వారే ద్రష్టవ్య ఏ ఆత్మతత్వాన్ని పొందాలనుకుంటున్నావా గ్రహించాలనుకుంటున్నా దానికి ఏం చేయాలి తెలుసా మొట్టమొదట శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసివ్య ముందు శ్రవణం చేయాలి అందుకనే చూడండి పఠితవ్యో అనలేదు కర్తవ్యో అనలేదు ఏమనింది శ్రోతవ్య విధి శ్రవణం చెయ్యి శ్రవణం చెయ్యాలి అంటే ఏంటి వినాలి ముందు విను అంటే వినడం అంటే ఎలాగా ఎవరో చెప్పాలి చెప్పేది ఏమిటక్కడ చెట్టు చెబుతుందా రాయి చెబుతుందా పుట్ట చెబుతుందా జంతువు చెబుతుందా ఎవరు గురువు కాబట్టి గురువు శుశ్రూష చెయ్యి గురువు సన్నిధిని వెతుక్కో చూడండి శ్రోతవ్యహా దట్ ఇంప్లాయ్స్ యూ షుడ్ రిక్వైర్ ఏ గురువు ఎక్స్టర్నలీ గురువు ఉండాలి నాకు గురువు లేడు అదేమన్నా గొప్ప ఎవరైనా ఒక అబ్బాయి వచ్చి అంత నాదే నాకు అమ్మా లేడు అలా పుట్టిస్తాను నేను అంటే ఎంత మూర్ఖత్వమో నా గురువు లేడు అనుకోవడం కూడా ఈ ఆధ్యాత్మిక సాధనలు అంతకంటే వెయ్యరెట్లు మూర్ఖుడు ఇంకంతకంటే ఏం లేదు శంకర్లు అంటారు అలాంటి వ్యక్తి జోలికి మనం వెళ్ళకూడదు ఎందుకు అసంప్రదాయవిత్ మూర్ఖవత్ ఉపేక్షణీయ ఇది నేను అంటున్నానని అనుకోకండి శంకర్లు అన్నారు అసంప్రదాయవిత్ అంటే తమిళ్లో ఏమంటారంటే అసడు అంటారు అంటే బుద్ధి లేని మూర్ఖుడు బుద్ధి లేదు ఇంకా అతనికి అతను వంద గ్రంథాలు కంఠస్థం చేసి చెప్పొచ్చు కాక వెయ్యి గ్రంథాలు కంఠస్థం చేసి చెప్పొచ్చు కాక గురు సంస్కారం లేదు గురు పరంపర లేదు ఆ సంప్రదాయాన్ని తెలుసుకున్నవాడు శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడైనటువంటి వాడు स गुरमेवाभिगछे श्रोत्रीय ब्रह्म निष्ठ सन्ब अटरू आश्री शास्त्रचित चेस्ट अंतक शुद्धि की काल कर्मयोगा अष्ठे साधक तपकुरा शुद्धातक पी गुर याक्यलूलाटा पदुने की बाणाला तय ఫట్ ఫట్ ఫట్ మరి లోపలికి వెళుతుంది అది ఇంక అసలు ఆ వాక్యాలు ఇక్కడ దాకా వెళ్ళి ఆగిపోతున్నాయి మనకు బా చాలా బాగా చెప్పారండి అనేస్తున్నాం అయిపోయింది ఎలాగా మనం ఇది వెయిట్ చూసుకునేదానికి మిషన్ ఎక్కుతాం పైన రూపాయి వేస్తే కింద కార్డు వచ్చినట్టు ఇక్కడ వేసిన తర్వాత నేను ఆరున్నరకి ఎనిమిది గంటలకు ఇందులో నుంచి వచ్చేస్తుంది అంతే ఇక్కడెక్కే నేను అది లోపలికి వెళ్ళట్లేదు ఎక్కడి నుంచి వచ్చేస్తుంది ఇక్కడి నుంచి వచ్చేస్తుంది ఇక్కడి నుంచి రానక్కర్లేదు ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి అది ఏమైపోతుంది ఇక్కడికి వచ్చేస్తుంది జారిపోయి ఇక్కడికి వచ్చేస్తుంది రాకూడదు కార్డు పనిచేయట్లేదు అనుకోండి ఏమైపోతుంది అది రూపాయి వేస్తే ఇక్కడికి వచ్చేస్తుంది పని చేస్తే రూపాయి లోపలికి వెళ్ళిపోతుంది కార్డు పుట్టుకు బయటకు వస్తుంది లోపలికి వెళ్ళిందా లేదా అది ఆలోచించుకోవాలి ఆ లోపలికి వెళ్ళట్లేదంటే అక్కడ ఏదో అడ్డుపడుతుంది ఏమిటది అంతఃకరణ అశుద్ది అది అడ్డుపడుతుంది ఏదో బ్లాకేజ్ వచ్చింది ఈ రూపాయి సరిగ్గా లోపలికి వెళ్ళట్లేదు అందుకనే ఇది ఇంకో దారి గుండేలా బయటకు వచ్చేస్తుంది కడక్ కడక్ కడక్ కనుకుంటూ బయటకు వచ్చేస్తుంది అప్పుడు వెళ్ళి రిపేర్ చేయాలి దాన్ని ఆ బ్లాక్ తీసేసి ఈ రూపాయి అక్కడికి వెళ్లేలాగా ఈ రూపాయి వెళ్ళి పడగానే మన బరువు ప్రింట్ అయిపోయి ఆ కార్డు ముక్క బయటకు వచ్చేలాగా కదా కాబట్టి ఇక్కడ కూడా ఏంటని అంటే మీరు బాగా ఆలోచించి చూస్తే ఆ వాక్యాలన్నీ లోపలికి వెళ్ళాలి పని జరగాలి అవి పని జరగకపోతే సంస్కారం లేనట్టే అంతఃకరణ శుద్ధి లేనట్లే అందుకని ఇక్కడేంటే అమలే సచ్చిదాత్మని ఇవన్నీ మలాలు అందుకని ఇండైరెక్ట్ గా ఏమన్నారు శంకరులు దేహేంద్రియ మనోబుద్ధి ఇవన్నీ మలాలు అందుకనే గుణక్రియ వికారాలు కానీ ఇవన్నీ క్రియలు ఈ గుణాలు ఈ కర్మలన్నీ కూడా ఈ క్రియలన్నీ దేని మీద ఆరోపిస్తున్నాం అమలే సచ్చిదాత్మని అధ్యస్యంతి ఆ చిదానంద స్వరూపమైనటువంటి ఆత్మయందు అధ్యస్యంతి అధ్యాసం చేస్తున్నారు అదేంటి సత్యం ఆత్మ ఎల్లప్పుడూ ఉండేది చూడండి దేహేంద్రియ మనోబుద్ధులు మారిపోతున్నాయి జాగ్రత్త అవస్థ స్వప్నావస్థ సుశుక్తి అవస్థ మారిపోతుంది ఒకటి విలక్షణంగా ఉంది అన్నిటినీ తెలుసుకుంటుంది కూడా చిద్రూపమాత్మ సద్రూపమాత్మ ఇంకోటేంటి ఆత్మ ఎలా ఉంది ఆనంద బాగా చూడండి అనంత ఆనంద చూడండి ఆత్మ ఎలా ఉందండి ఈ శరీరంలో ఎక్కడుంది మీరు ఎక్కడ ముట్టుకున్నా ఆ చైతన్య స్పర్శ మొత్తం శరీరాన్ని తిప్పి చూపిస్తుంది ఇది గోరు అనుకోకండి గోరు తగిలిన కూడా వెంటనే మనిషి తిరుగుతాడు అంటే చైతన్య స్ఫూర్తి సర్వత్రా నిండి నిబుడీకృతమైంది వ్యాప్తమై ఉంది అనంతమై ఉంది స్వామీజీ ఈ శరీరంలో అంతటా ఆత్మ ఉంది కదా మరి అక్కడ లేదే అక్కడ కూడా అదే ఉంది నువ్వు గుర్తించట్లేదు అంతే అంతటా ఉందండి ఎస్ అసలు ఇవన్నీ ఉపాధులయ్యా మధ్యలో ఇలా తెచ్చిపెట్టావు అసలు ఉండేదే అది బాగా ఆలోచించింది ఇక్కడ అదే అంటారు అధ్యస్యంతే వివేకేన గగనే నీలతాదివత్ గగనే నీలతాదివత్ అంటే ఆకాశానికి ఏ రంగు లేదు అసలు ఎందుకని నిన్న మనం చూసాం భూమి దొరుకుతుంది కనుక అమ్ముకుంటున్నాం నీళ్లు దొరుకుతున్నాయి కనుక అమ్ముకుంటున్నాం నిప్పు దొరుకుతుంది కనుక కట్టెల రూపంలో పెట్రోల్ రూపంలో డీజిల్ రూపంలో కిరోసిన్ రూపంలో లేకపోతే ఇంకో రూపంలో అమ్ముకుంటున్నాం గాలి దొరుకుతుంది కనుక దాన్ని కూడా వెంటిలేటర్స్ పెట్టి మనకు ఆక్సిజన్ లేనప్పుడు పట్టుకొచ్చి పెట్టి ఈ ఆక్సిజన్ సిలిండర్కి పన్నెండు వందలు అయిందండి అని అడుగుతున్నాడు అమ్ముకుంటున్నాం ఆకాశాన్ని అమ్ముకోలేకపోతున్నాం ఎందుకని అది దొరకదు అది నిర్గుణం కానీ అలాంటి ఆకాశానికి మనం ఒక రంగు పెడుతున్నాం ఏ రంగు నీలంగా ఉందండి ఆకాశం నాకు అనిపించింది ఏంటండి కృష్ణుడు నీలం రాముడు నీలం ఆకాశం నీలం సముద్రం నీలం అంటే నీలం అంటే ప్యూర్ అనమాట అదేంటండి నీలం అంటే బ్లూ కదా ప్యూర్ ఎలా అవుతుంది ప్యూర్ అంటే వైట్ కదా ఆహా ఇప్పుడు మీ వైట్ డ్రెస్ని ఉతికిన తర్వాత రాబిన్ బ్లూ అని ఒకటిస్తాడు అది పోస్తారు నాకు ఇచ్చాడు ఇది బ్లూ ఏంటరా తెల్లబట్టకి ఇది వేస్తే తెల్లగా వస్తుందంటున్నావు ఇచ్చిచ్చి నీలంగా ఉంది ఈ నీళ్లు రంగు ఇచ్చి తెల్లబట్టకు పెట్టమంటే నీలం అయిపోదా అవ్వదండి చూడండి స్వామీజీ నీలిరంగు బకెట్లో వేసి నీళ్ళల్లో ఈ బట్ట ముంచుకొనే తెల్లగా వచ్చేసింది ఆ ఇదేంటండి ఇది నీలిరంగు నీళ్ళల్లో వేసి తెల్ల బట్ట ముంచితే మామూలుగా ఎలా రావాలి నీలంగా రావాలి కానీ ఎందుకు తెల్లగా వచ్చింది అది నీలత్వానికి ఆ గుణం ఉంది అందుకనే తెలిసే నీలం ఈజ్ ప్యూర్ అనమాట ఎప్పుడైనా ఆలోచించారా అందుకనే కృష్ణుడు కన్నయ్య ఎప్పుడు ప్యూర్ ఎందుకని ఓ మనం బట్టకే పులిం వాడు ఒళ్ళంతా పుడుగుకున్నాడు వాడు రామా ఈజ్ ప్యూర్ ఎందుకని మనం బట్ట తెల్లబడ్డానికి నీలం ఒక చుక్క వేస్తాం మొత్తం నీలిరంగే వాడేవాడేశాడు అందుకనే శివుడు నీలగ్రీవాహ నీలకంఠుడట నీలత్వం అంటే శుద్ధత్వం అని అర్థం ఏమంటే శివుడికి తెల్లగా ఉంటాడు ఇది నీలం ఎందుకని అంటే శివుడు ఆది గురువు కనుక ఆ చిహ్నం ఎందుకంటే ఈ శబ్ద ఉత్పత్తి కంఠం నుంచే కదా అతను మాట్లాడే ప్రతిదీ ప్యూర్ అయ్యా శివుడు మాట్లాడింది అబద్ధం చెప్పలేదే నీలత్వం ఈస్ ఇట్ రెప్రజెంట్స్ ప్యూరిటీ ఇట్ డినోట్స్ ప్యూరిటీ ఇట్ ఎక్స్ప్రెసెస్ ప్యూరిటీ నీలం కాబట్టి కృష్ణుడు ఒళ్ళంతా నీలం రాముడు ఒళ్ళంతా నీలం బాగా చూడండి ఆకాశం కనిపిస్తుంది నీలంగా కానీ నిజానికి లేదు అది ప్యూర్ అనమాట అందుకనే అలా కనిపిస్తుంది సముద్రం ఏమన్నా రంగు ఉందా నీలం కాదు మీరు పైకి వెళ్ళి చూడండి అసలు అదొక రంగు రకరకాలు కనిపిస్తుంది కానీ ఏ రంగులు లేవు ఎందుకని నీలంగా ఉంటే సముద్రానికి వెళ్ళి ఒక బకెట్ నీళ్లు పట్టుకొచ్చి ఇంట్లో పెట్టండి నీలంగా కనిపిస్తుందా లేదు నీలత్వం ఆరోపణ నీలి వర్ణం అనేది ఆరోపణ అదొక భ్రమ అలాగనే ఈ దేహేంద్రియ మనోబుద్ధుల యొక్క క్రియలన్నీ కూడా అవివేకన ఆత్మానం అవివేక జ్ఞాన వివేక జ్ఞాన అభావేన వివేకం లేకపోవడం వల్ల నేను అనేటువంటి ఆ శబ్దాన్ని సరిగ్గా మనం తెలుసుకోకపోవడం వల్ల ఇవన్నీ ఈ బాధలన్నీ వస్తున్నాన ఈ బాధలన్నీ వస్తుందయ్యా ఈ ఇబ్బందులన్నీ వస్తున్నాయి ఆహా అలాగండి ఈ అజ్ఞానం వల్ల వచ్చిందంటారా వివేకం లేకపోవడం వల్ల అవును అందుకనే ఇదేం జరిగింది ఇక్కడ ఏంటంటారా అది అజ్ఞానం అసలు అది అది ఎందుకు వచ్చింది అసలు నేను నేనుగా ఉండిపోయి ఉంటే బాగుండేది కదా ఇది ఎక్కడది మధ్యలో అజ్ఞానాన్ మానసోపాధే కర్తృత్వాదీని చాత్మని కల్ప్యంతేంబుగతే చంద్రే చలనాది యథాంబస ఎంత అద్భుతమైన మాట అండి అజ్ఞానాత్ కర్తృత్వాదీని చ క్లీన్ స్టేట్మెంట్ ఇది ఇక్కడ ఏం జరిగిందనంటే బాగా చూడండి ఆ సచ్చిదానంద స్వరూపమైనటువంటిది ఆత్మ దాంట్లో ఎప్పుడు ఏ దోషము లేదు ఈ ఉపాధులు ఉన్నాయే దేహం ఇంద్రియాలు మనసు బుద్ధి విన్ని జడాలు అందులో ఏం లేదు ఇది అనిత్యం అశాశ్వతం జడం ఇవేవి లేవి ఇందులో ఉన్నాయా వికారాలు అంతే ఇదేమైనా చేతనవంతంగా ఉందా లేదు పాక్షికంగానే ఉంది మేలుకున్నప్పుడు చేతనంగా ఉంది పడుకున్నప్పుడు జడంగా ఉంది అలాగనే మనసు ఆలోచించినంతసేపు సంకల్పాలు వస్తున్నాయి నిద్రపోతే అసలు మనసే లేదు అమనస్క స్థితి బుద్ధి కూడా మేలుకున్నప్పుడు ఇది ఇది విభజన చేస్తుంది పడుకున్న తర్వాత ఆ విభజన లేదు ఇంత తెలంగాణ కావాలి అది కావాలి ఓరే వాడు అడుస్తున్నాడు వీళ్ళు ఏంటంటే జయ్ ఆంధ్ర సమైక్యాన్ని వీళ్ళు నిద్రపోయారు అనుకోండి వాళ్ళు ఆంధ్రాయ్యే లేదు తెలంగాణ లేదు వాళ్ళు వాడే లేడు అక్కడ ఎన్ని వేలుకుంటేనే మళ్ళీ ఉద్యమం మళ్ళీ మొదలై ఉదయం లేవగానే ఆ జై తెలంగాణ అని లేస్తాడు నిన్ను గుర్తు తెచ్చుకొని నిద్రలో నిండార రాజు నిదురించు నిదురయునొకటే అండరే బంటు నిద్ర అదియునొకటే తెలంగాణ వాడు పడుకున్న రాయలసీమ ఆంధ్రవాడు పడుకున్నా కోస్తావాడు పడుకున్న గోదావరి వాడు పడుకున్న కృష్ణ పెన్న ఎక్కడ వాడు పడుకుని ఇవన్నీ వదిలిపోతాయి తుప్ప వదిలిపోతుంది అక్కడ అవి ఎన్ని పడిపోతున్నాయి లేచిన తర్వాత ఈ గోళ బొబ్బలు పెడబొబ్బలు గందరగోళాలు సరే స్వామీజీ బాగుంది పడుకుంటే పడిపోతున్నాయి లేస్తే లేస్తున్నాయి అసలు వాడెవడండి లేచింది వాడి గురించే ఇప్పుడు మనం విచారణ మొదలు పెట్టాలి ఇక్కడే ఇరవై వరకు శంకరులు మంచి విచారణ చేశారు ఇరవై నుంచి ఇప్పుడు ఏం చేస్తున్నారు వాడిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ మనం ఎప్పుడైనా వాడి గురించి ఆలోచించామా ఎవడు లేస్తున్నాడో ఎవడు లేవడం వల్ల ఇవన్నీ సత్యంగా కనిపిస్తుందో ఎవడు పడిపోతే ఇవన్నీ విలువ లేకుండా అక్కడికి ఎక్కడ దొంగలు అక్కడే గప్ చప్ ఇవన్నీ వెళ్ళిపోతున్నాయి అసలు ఏం మాట ఉలుకు పలుకు మంతి ఏమీ లేదు మళ్ళీ వాడు లేవగానే అన్నీ లేచేస్తున్నాయి ఎవడండి వాడు అసలు హూ ఇస్ ద టీడియట్ ఎవడు ఫెలో ఎవడు వాడు అసలు ఎందుకు వాడు లేవాళ్ళు అసలు అలా పొడుండొచ్చు కదా అలా పడుంటే మనం ఆరున్నరగా ఆత్మబోధకు రావు మీరు వినరు వాడు లేచిన తర్వాత అన్నీ సర్దుకుని ఇక్కడికి వచ్చారు ఇప్పుడు వాడు ఎలా లేచాడో ఆలోచించడానికి వాడు లేవడం వల్లనే మీకు కుదురుతుంది వాడు లేవకపోతే వాడు లేచాడా వాడు పోడుకొని ఉన్నాడా వాడు ఒకడు ఉన్నాడా అనే విచారణే జరగదు వాడు లేవబట్టి థ్యాంక్ గాడ్ మనం ఇక్కడికి ఆత్మబోధకు వచ్చాం వింటున్నాం ఇంకా భార్య భర్త పిల్లలు ఇళ్ళు ఒళ్ళు వాకిల్లి సంసారం అన్ని నడుస్తున్నాయి అసలు వాడు ఎవడండి లేచింది వాడు ఎవడండి అసలు ఎందుకు లేచారండి బాబోయ్ వాళ్ళు లేస్తూనే ఉంటాడు పడుతూనే ఉంటాడు అదే అంతేనంటారా చచ్చేదాకా ఇంకా అందులో అనుమానం లేదు వాడు రోజు లేస్తుంటాడు రోజూ పడుతుంటాడు పడిపోయినప్పుడు అన్ని పడిపోతాయి వాళ్ళు లేవగానే ఒకడు చెట్టు ఏంటంటే బాగా వాలిపోయిందండి కిందకి బతుకుంది వేర్లవి చక్కగానే ఉన్నాయి వాలిపోయింది చెట్టు ఆ కొమ్మలు గిమ్మలు అన్ని వాలిపోయాయి ఇప్పుడు నిలబెట్టాడు ఏమైంది ఆకులు కొమ్మలు కాయలన్నీ నిలబడ్డాయి అది వాలిపోతే అన్ని వాలిపోయాయి అది లేచి నిలబెట్టగానే అన్ని నిలబడున్నాయి అలాగని ఇక్కడ వీడు కూడా వృక్ష యువ స్తబ్దో దివితి తిష్టస్తే కస్తే నేదం పూర్ణం పురుషేన సర్వం వేదమంత్రం అంటుంది వీడు వాలిపోతే రాత్రి అన్నీ పడిపోతున్నాయి వీడు లేచి నిలబడగానే అన్ని నిలబడుతున్నాయి అందుకని ఇక్కడ అంటారు అజ్ఞానాన్మానసోపాధి ఈ అజ్ఞానం అనేటువంటిది ఉపాధి వాడు నిలబడ్డానికి వాడు ఒక చొక్కా ధరిస్తున్నాడు వాడికి ఓ శరీరం ఉందట ఏమిటా శరీరం అజ్ఞానమనే శరీరం వాడికి ఆ అజ్ఞానమే వాడి శరీరం చూడండి ఏమండి పరిపూర్ణానంద స్వామి శరీరం ఏమిటండి ఇదండి దేహం కదా సుబ్బారావు అదిగోండి ఇగో ఎల్లాయమ్మ ఆవిడండి అని ఆ దేహాన్ని చూపించి ఎలాగైతే ఆ వ్యక్తిని మనం దాంతో చూపిస్తున్నాము ఆ దేహానికి ఒక పేరు ఎలాగుందో అలాగనే లోపల ఒకడు లేవబట్టి ఈ దేహేంద్రియ మనోబుద్ధులన్నీ కలిసిపోయి వాడితోటి చలనంగా కనిపిస్తున్నాయి వాడు పడిపోగానే ఇవన్నీ పడిపోతున్నాయి కేవలం శుద్ధాత్మ అలా ఉంది వాడు లేచినా ఆత్మ ఉంది అలాగనే వాడు పడుకున్నా ఆత్మ ఉంది వాడు ఉన్నా ఉంటుంది వాడు పోయినా ఉంటుంది ఊడిపోయినా కాకపోతే వాడు ఎవడండి నేను నేను నేను నేను అంటున్నాడు చూశారా అసలు వాడు ఎవడండి వాడి శరీరం ఏమిటి వాడికి వాడి ఉనికి ఏమిటి అజ్ఞానాన్మానసోపాధి వాడి శరీరం ఏమిటి అజ్ఞానం వాడి శరీరం అజ్ఞానం మనం అజ్ఞానాన్ని ముట్టుకుంటే వాడు ఒక్కసారి అలా చూస్తాడు బాబోయ్ నన్ను ముట్టుకున్నాడు రా అని దాన్ని ముట్టుకోవాలి దాన్ని కొట్టగలగాలి మనం అజ్ఞానాన్ని ఇలా ఇలా టచ్ చేస్తే వాడు మెల్లగా ప్రిపేర్ అవుతాడు వాడు లేచి ఏం చేస్తున్నాడు తెలుసండి ఈ దేహేంద్రియ మనోబుద్ధులకి ఏమి అసలు ఏమీ లేదు ఇది జడాలివి ఇదేంతో ఎంతో ఇదెంతో అంతే ఏమి లేవు వాడు లేచి ఆత్మచైతన్య యొక్క సత్తాస్ఫూర్తిని అంతా తీసుకుని ఈ దేహేంద్రియ మనోబుద్ధులన్నిటిని పెనవేసేసుకుని వీటన్నిటికీ శక్తినిచ్చేస్తున్నాడు ఎలాగా ఎలాగంటే మీకు నిత్యంలో ఉన్నటువంటి ఒక ఉపమానం చెప్తాను అగ్గి పుల్లకి ఇప్పుడు నిప్పు కనపడట్లేదు బాగా చూడండి ఇలా గీస్తే నిప్పు వచ్చింది అగ్గిపుల్లకి అర్థమైందా నిప్పు ఎక్కడుంది అగ్గిపుల్ల మీద ఉంది ఈ నిప్పుతోటి మనం అన్నిటినీ వెలిగిస్తున్నాం ఆ క్యాండిల్ వెలిగించాం అక్కడ ఇంకోటి ఉంటే దాన్ని వెలిగించాం దీపం వెలిగించాం స్టవ్ వెలిగించాం కానీ గుర్తు ఈ అగ్గి పుల్లకి అంటుకున్న నిప్పు అన్నిటినీ వెలిగించడంతో పాటు అగ్గి పుల్లను కూడా వెలిగిస్తుందండోయ్ దాన్ని కూడా కాలుస్తూ ఉంది అలాగనే ఆత్మచైతన్యం అనేటువంటి నిత్యము ఉన్నటువంటి ఆ సద్రూప చైతన్యం అఖండానంద చైతన్యం వీడు అహం అని అగ్గిపుల్ల ఒకటి కాల్చుకున్నాడు అనమాట వెలిగించుకున్నాడు అహం అని పుల్లగాడు ఎవరు పుల్లయ్య వీడు వీడు కాలు లేచాడు ఏం చేస్తున్నాడు దేహం దానికి ముట్టిచ్చాడు అది వెలిగింది ప్రాణం దానికి ముట్టిచ్చాడు ఇంద్రియాలకి ముట్టించాడు మనసుకు ముట్టించాడు బుద్ధికి ముట్టి అన్నీ వెలిగిపోయాయి ఇప్పుడు దేహం ప్రాణం అపి ఇంద్రియాణ్యపలాం బుద్ధించ అన్నిటినీ వెలిగించాడు కానీ వాడు కూడా వెలుగుతున్నాడు అక్కడ కదా అగ్గిపుల్ల కూడా వెలుగుతూ ఉంటుంది గుర్తుపెట్టుకోండి అగ్గిపుల్ల కూడా కాలితూ ఉంటుంది అంతా కాలిపోయింది మొత్తం పుల్లా ఈ పనులన్నీ అయిపోయాయి అన్నీ ఆరిపేసుకున్నాడు మళ్ళీ ఉదయం అహం పైకి లేచాడు వెలిగించు బాగా చూడండి కల్ప్యంతేంబుగతే చంద్రే చలనాది యథాంబస నీళ్లలో మనం పడవ వేసుకుని వెళుతున్నాం నదిలో మంచి మంచి సీజన్ నీళ్లు నిండుగా ఉన్నాయి గోదావరి నదిలో పడవ వేసుకుని వెళుతున్నాం రాత్రిపూట పూర్ణిమ నిండు పూర్ణిమ వెళ్తున్నాం వెళ్తుంటే మనకంటే ముందు చంద్రుడు పరిగెట్టేస్తున్నాడనమాట మనం పదడుగులు వెళ్లేకొచ్చు చంద్రుడు ఇంకా ముందుకు ఎలాగైనా చంద్రుడిని పట్టుకోవాలండి ఎప్పటికీ పట్టుకోలేరు పట్టుకోగలవా మనం పరిగెట్టే చంద్రుడు కూడా మనకంటే ముందు పోతూనే ఉంటాడు మనం అనుకున్న అవి చంద్రుడు చాలా స్పీడ్కి వెళ్ళిపోతున్నాడండి వెళ్ళాడా ఎక్కడున్నాడు అసలు అక్కడ లేడు ఎక్కడున్నాడు అక్కడున్నాడు పైనున్న వాణ్ణేమో తీసుకొచ్చి కిందెట్టి అసలు కథలని వాణ్ణేమో కదిపేసి కదిలినట్టుగా వాణ్ణి పట్టుకోవాలని మనం వెంటాడి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అధ్యశంతి అవివేకేనా చూడండి బాగా చూడండి చలనత్వం అసలు స్థిరంగా ఉంటాడు చంద్రుడు పైన అంతేనా కాదా చంద్రుడు ఏమైనా అలానే ఉంటాడు అసలు చంద్రుడికి కదలికలేదు అలాంటి చంద్రుడిని కిందకి దింపా నీళ్లలోకి వాణ్ణి చంద్రుడు అన్నాం ఆ చంద్రుడు మనకంటే స్పీడ్గా వెళ్ళిపోతున్నాడు అంటున్నాం కదిలింది ఎవరు మనం కింద ఉన్నది ఎవరు మనం వాడేంటి కదలిక లేదు పైనవాడు వాణ్ణి లాక్కొచ్చి కింద పెట్టి వాడికి కదలిక పెట్టి మనం కదులుతూ వాణ్ణి పట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం ఈ అవివేక పురస్సరమైనటువంటి క్రియ ఎక్కడికి వెళ్తుందండి ఇది వీడు వాడిని ఎలాగైనా చంద్రుడి సాధించి తీరుతా నేను పట్టి తీరుతాను అంటే ఎంత అవివేకమో ఎంత నవ్వులాటో అలాగ నీ జీవితంలో నేను ఏదైనా సాధిస్తానండి అది సాధిస్తాను ఇది సాధిస్తాను ఇది ఇది ఇది ఇది ఏమీ లేదురా ఆఖరికి ఎన్ని సాధించినా జారి అందుకనే అన్నమయ్య అన్నాడు ఆయన కూడా చాలా ఎగిరాడు ఎగిరి ఎగిరి ఎగిరి అన్నమయ్య కూడా అన్నీ చేసి చూసి ఆఖరికి ఒక మాట అంటాడు రాజుగారి దగ్గర రాజుగారు అంటారు అయ్యా వాస్తవాన్ని ఒక కీర్తనలో పెట్టు నాకు ఇవే వద్దు వాస్తవం చెప్పు అంటాడు ఆయన అంటే అప్పుడు ఆయన అంటాడు నానాటి బ్రతుకు నాటకము నాటకము కానక కన్నది కైవల్యము నానాటి బ్రతుకూ నాటకము నాటకూ పుట్టు నిజము పొటయు నిజము పుట్టు ఎంత క్లీన్ స్టేట్మెంట్ అండి చూడండి పుట్టుట నిజం కదా ఇది నిజం అనుకున్నాం అనుకో పోవడం కూడా అంతకంటే నిజమే అసలు పుట్టటే లేదనుకున్నాం అనుకో పోవడం కూడా లేదు పుట్టడం నిజమైతే పోవడం కూడా నిజమే పుట్టడం అబద్ధం అని తెలుసుకున్నాం అనుకో పోవడం కూడా లేదు నా జాయతే నా మ్రియతే వా కదాచిత్ అక్కడికి వెళితే పుట్టుకలు లేవు మరణాలు అక్కడికి వెళ్లకుండా ఎక్కడ కూర్చున్నాం అనుకో జాయతే మ్రియతే ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ స్థాయిలో ఉన్నావా చచ్చినట్టు చావలసిందే చచ్చినట్టు పుట్టవలసిందే చచ్చినంత పని అవుతుంది ఆ స్థాయికి వెళ్ళావా నాయతే మ్రియతే వా కదాచిత్ కాబట్టి వివేకవంతుడు చంద్రుని పైకి చూసి అరే రే ఇక్కడ కదలడం ఏంటి వాళ్ళకాడు నా బుద్ధి దోషంగాని చంద్రుల్లో గతి లేదు చంద్రుల్లో గతిక్రియలు లేవు చంద్రుడు కింద లేడు ఇగో పైనున్నాడు అని ఊర్ధ్వదృష్టి కలిగిన వాడు ఒక్కసారి పైకి చూస్తే యథార్థం తెలుస్తుంది మనం కూడా క్రిందకు చూస్తున్నాం అందుకనే మనకేం తెలియట్లేదు అందుకనే ప్రత్యేక ఒక్కసారి పైకి చూస్తే ఊర్ధ్వదృష్టి కలిగితే ఊర్ధ్వగాములమైతే బుద్ధితో గనుక ప్రయాణం మొదలు కాళ్ళతో కాదు నడవడం కాళ్ళతో నడిచి ఎంత దూరమైనా సరే పాదయాత్ర చేసి దేవుణ్ణి పట్టుకుంటాననుకున్నారా ఆళ్ళు అరిగిపోయి చచ్చి ఊరుకుంటారు ఒకరోజు అంతే కాళ్ళతో కాదు నడిచి పట్టుకోవలసింది ఎక్కడున్నా సరే దేవుణ్ణి నడిచి వెళ్ళి పట్టుకుంటానండి కాబట్టి ఇప్పుడు దేవుణ్ణి పట్టుకునేదానికి కాళ్ళతో నడుస్తున్నామే అక్కడ ఉన్నాడు దేవుడు కైలాసమానసరోవరంలో ఉన్నాడు తిరుపతిలో ఉన్నాడు లేకపోతే పాండురంగడక్కడున్నాడు లేకపోతే షిరిడీ సాయి అక్కడ ఉన్నాడు దేవుడు అని కాళ్లతో నడిచి వెళ్తున్నారే వాళ్ళకి దేవుడు కనపడడు పాపం అక్కడ రూపం కనిపిస్తుంది ఏదో విగ్రహం చూసుకునేలా దన్నం పెట్టి కళ్ళు మూస్తారు కళ్ళు తెరిచేటప్పటికి ప్రసాదం లడ్డు దగ్గరికి వచ్చి పెడతారు వాళ్ళు అత్త చపరించుకుంటూ వస్తారు మళ్ళీ సంవత్సరం డబ్బు పోగేసుకుని మళ్ళీ వెళ్తారు ఇలా ఎన్ని సంవత్సరాలు వెళ్ళినా నీకు రూపమే కనిపిస్తుంది మరి దేంతో వెళ్ళాలండి దృశ్యతే త్వగ్ర్యయా సూక్ష్మయా సూక్ష్మదర్శివి బుద్ధితో ప్రయాణం జే పైకి వెళ్తావు కాళ్ళతో ప్రయాణం చేస్తే కిందకే ఇంకా ఇటే పోతుంటావ్ కాబట్టి బుద్ధితో ప్రయాణం చేసి ఒక్కసారి పైకి చూస్తే స్వరూప దర్శనమైందని అంటే ఇంకా అయిపోయింది రూపదర్శనం కాదు ఏంటి నిజ రూప దర్శనం అని ఒక పేరుంది విన్నారా అంటే ఏం చెప్పండి మొత్తం అన్ని తీసేసి చూపించడం అవునా నిజంగా అర్థం చేసుకోండి నిజరూప దర్శనం అంటే ఇంతవరకు మనం చూసిందంతా నేను అడిగాను ఒక ఆయన ఏముండీ నిజరూప దర్శనం అంటున్నారు ఈరోజు నిన్నటిదాకా మాకేం చూపించారండి అన్నాను ఆయన ఒకసారి ఏముండో మీరు ఇలా మాట్లాడితే మేమేం చెప్పలేము ఆయనకు అర్థమైపోయింది అబద్ధ రూప దర్శనం అంటే లేనివన్నీ పెట్టడం పీతాంబరం కట్టడం ఆ చక్రాలు పెట్టడం నామం పెట్టేయడం అన్ని పెట్టేసి శుభ్రంగా అన్ని పులివేసి పామేసి అచ్చేసి ఇచ్చేసి అలంకారాల ఆభరణాలు ఓ అన్ని గుప్పేసి పుష్పాలన్నీ వేసేసి చూపించారు అదేంటి నిజ రూపం కాదు మొత్తం అన్నీ తీసేశారు ఏమీ లేదు నిలబెట్టారు ఏంటది అది నిజం అలాగనే దేహం ఒక ఆభరణం ఇంద్రియాలు ఆభరణాలు ప్రాణం అదొక వస్త్రం మనోబుద్ధులు ఇవన్నీ కిరీటాలు ఇలాంటివి డైమండ్స్ లాంటివి అన్నీ తీసేసి చూడండి మొత్తం అన్ని తప్పించి చూడండి ఇవన్నీ రూప దర్శనం ఈ తీసేస్తే స్వరూప దర్శనం అబ్బా స్వామీజీ అది ఎలాగా ఎలాగా ఇక్కడ అంటారు సుఖ దుఃఖాది బుద్ధ సత్యాం ప్రవర్తుప్త నాశే తస్మాత్తు స్టేట్మెంట్ శంకర రాగ ఇచ్చా సుఖ దుఃఖాది బుద్ధ సత్యాం ప్రవర్త రాగ ఇచ్చా సుఖము దుఃఖాది ఈ వికారాలన్నీ అక్కడున్నాయి బుద్ధ సత్యాం ప్రవర్తతే అసలు ఎన్ని ఎలాగా లోపల నుంచి అవుతున్నాయి వాడు లేవబట్టి అసలు వాడు ఎవడండి బాగా చెప్తా తెలుసుకోవాలనిందే అనుభూతి పొందాలనిందే శ్రద్ధగా పుస్తకం మూసేయండి పడుకున్నప్పుడు ఏమీ లేదు ఇప్పుడు ఒకసారి మీరందరూ కూడా కళ్ళు మూసుకుని నేను ఒక విషయం చెప్తాను అది అది విచారణ చేస్తూ లోపల చూడండి అందరూ కళ్ళు మూసుకోండి నిద్రపోకండి శ్రద్ధగా కూర్చోండి కళ్ళు మూసుకోండి నిటారుగా కూర్చోండి ప్రశాంతంగా కూర్చోండి అన్ని పక్కకు పెట్టేయండి హాయిగా కూర్చోండి మీ శరీరం ఏదైతే ఉందో నకషిక పర్యంతం పైన ్రహ్మగ్రంథం నుండి కపాలం అక్కడి నుంచి ఒక గీత గీస్తే ఎడమవైపుగా గీసుకుంటూ పోతే మెడ మీ యొక్క శిరస్సు నుంచి చెవులు అక్కడి నుంచి దవడల భాగం మెడ ఎడమ భుజం ఎడమ చెయ్యి చేతి వేళ్ళు అలాగనే ఛాతి ఎడమవైపు అక్కడి నుంచి నడుము తొడలు మోకాలు ఎడమకాలు పాదము వేళ్ళు అక్కడి నుంచి అలా గీత గీస్తూ లోపల భాగంగా గీసుకుంటూ మళ్ళీ కుడి కాలు పాదము మోకాలు తొడలు కుడి నడుము కుడి ఛాతి కుడి చెయ్యి చేతి చేతివేళ్ళు కుడి భుజము మెడ వైపు భాగము దవడ కుడివైపు కుడి చెవి తల శిరోభాగం కుడివైపు అక్కడి నుంచి మళ్ళీ బ్రహ్మగ్రంథి ఇది ఇలా గీత గీస్తే ఇది ఒక దేహం ఇది ఒక రూపం ఈ రూపాన్ని పక్కకు పెట్టి లోపలికెళితే లోపల అవయవాలు ఎముకలు మాంసము రక్తము నాళాలు గుండె ఊపిరితిత్తులు మూత్రపిండములు పైన శిరస్సులో మెదడు చిన్న మెదడు కంఠనాళాలు రుచిగ్రంథులు మజ్జ స్నాయువు వశ ధాతువు గర్భంలో మలసంచి మూత్రసంచి పురీషములు నాళములు వీటిని విసర్జించి ఇంకా లోపలికెళితే ప్రాణం ఉచ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాసలాడేటువంటి ఆ ప్రాణమయ తత్వం దాన్ని దాటి లోపలికెళితే సంకల్పాలు ఆలోచనలు వికల్పాలు ఆశయాలు ఆవేశాలు ఆక్రోషాలు వాటిని దాటి పక్కకెళితే ఇంకొద్దిగా అన్నింటినీ నిర్ధారణ చేసి విచారణ చేసి తెలియచేసే బుద్ధి ఆ బుద్ధి అహం అహం అహం నేను నేను నేను అనే స్పందన నేను నేను అని లోపల అంతరాంతరంలో ఆ శబ్దం రగులుతూ ఉంటుంది నిరంతరం క్షణం కూడా ఆపు లేకుండా అహం అహం అహం అనే శబ్దం లోపల ప్రతిస్పందిస్తూ ఉంటుంది ఆ అహం జీవ వాడే జీవుడు ఆ అహమే జీవుడు ఆ అహం నేను నేను అనే ఆ జీవుణ్ణి విచారణ చేయండి మనస్సు ఇంద్రియాలు ప్రాణము దేహము ఇవన్నీ కూడా కేవలం జడపదార్థాలు విసర్జించి ఆ నేను అనేటువంటి కేవలం అహం మాత్ర జీవ నేను అనే జీవుడి దగ్గర నిలబడండి అదే నిజమైనటువంటి త్వంపదం అక్కడ ఈ సమస్త ప్రపంచాలు దాని చుట్టూ తిరుగుతూ ఉంటాయి మీరింతవరకు చిన్నప్పటి నుండి చూసింది చేసింది విన్నది పట్టుకుంది అనుభవించింది నా అనుకున్నవన్నీ దాని చుట్టూ తిరిగి ఉన్నాయి దాని చుట్టూ నిరంతరం ప్రవృత్తమవుతూ ఉంటుంది మీకు కావలసింది వద్దనుకుంది రాగానికి కావలసింది ద్వేషానికి కావలసింది అన్నీ దాని చుట్టూ తిరుగుతూ ఉన్నాయి అదే జీవత్వం అదే అహం శబ్దం యొక్క రూపం దాని భావం దాని యొక్క ఉపాధి అందరూ కళ్ళు తెలవండి అందరూ కళ్ళు తెలవండి ప్రశాంతం ఇప్పుడు అక్కడికి వెళ్ళారు కదా అక్కడి నుంచి విచారణ మొదలు పెట్టాలి ఇంకా అవ్వలేదు మొదలు అక్కడే ఇదంతా విచారణ కాదు ఈ దేహం ఈ అవయవాలు మూత్రపిండాలు ఈ పురుషాలు వీటిని తప్పించడం ప్రాణమయాని మనోమయాని తీసేయడం కాదు ఇదంతా అసలు విచారణ కిందనే లెక్క వేయం ఇది కూడా చేయకపోతే ఇంక వాటితో అసలు శాస్త్రం మాట్లాడని కూడా మాట్లాడదు కాబట్టి వీటిని దాటి అక్కడ నిలబడ్డప్పుడు అక్కడి నుంచి విచారణ ప్రారంభమవుతుంది మనం అనుకుంటావు రే నువ్వు ఫలానా చోటుకు వచ్చే నేను వచ్చేస్తాను అక్కడి నుంచి కలిసి వెళ్దామంటారు కదా అదే అనమాట ఇప్పుడు వాడు అక్కడ ఉన్నాడు మనం అక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి విచారణ మొదలు పెట్టాలి ఇక్కడి నుంచి ఆ విచారణ చెయ్యక్కర్లేదు అర్థమైందే అక్కడ్నుండి అంతర్ముఖతకి విచారణ ప్రారంభం అవ్వాలి ఇక్కడ అదే అంటారు శంకర్లు ఏమంటారు రాగేచ్ఛా సుఖ దుఃఖాది బుద్ధౌ సత్యాం ప్రవర్తతే సుషుప్తౌ నాస్తి తన్నాశే తస్మాత్ బుద్ధేస్తు నాత్మన రాత్రి నిద్రలో పడుకున్నప్పుడు అహలా నేననేవాడు ఏమైపోతున్నాడు ఈ రాగము ద్వేష సుఖము ఇచ్చ ఏంటండి రాగమంటే విషయాసక్తి రాగ ఆ విషయాల పట్ల ఆసక్తి దాన్ని రాగము అన్నారు ఇచ్ఛ అంటే ఏంటి సామాన్య గ్రాహ్య రూప అంటే ఇచ్ఛ అంటే ఏంటంటే ఏంటి నీళ్లు తాగాలను అవునండి తాగుతానండి సామాన్య గ్రాహ్య రూప అంటే ఇది ఇచ్చ సుఖం అంటే ఏంటి అనుకూలతయా వేదనీయం అంటే సుఖం అంటే ఏంటంటే ఏవండి నాకు ఇళ్ళు ఉంటే సుఖమండి ఇంకా దాని గురించి దాని గురించి పాకులాడటం ఆ సుఖాన్ని తెచ్చిపెట్టుకోవడం నాకు కారు ఉంటే చాలండి చూడండి ఇచ్చా అంటే సామాన్యతయ అనుగ్రాహ్యం అంటే నీళ్లు తాగాలి అంటే న్యాచురల్ స్టింజెస్ అనమాట న్యాచురల్ స్టింజెస్ అంటే నీళ్లు తాగాలి దప్పికేసింది ఆకలిసింది అన్నం తినాలి ఇవన్నీ ఇచ్చా సుఖమేంటి నాకు వేడిగా ఉందండి ఇంట్లో ఏసీ ఉంటే బాగుంటుంది దాని గురించి కావాలి రాగం అంటే ఏంటి विषयासक्ति विषय आसक्ति अदे अदेबी राग इच्छा सुख दुखादीना वेदनी अभवाली बुद्ध सत्यां प्रवर्तते बुद्धि मेलकुनपड़े इवन वस्ताई सुषुप्त नाशे सती సుశుప్తిలో ఆ బుద్ధి పడిపోతుంది ఎవరు బుద్ధి అని అంటే నేను బాగా చూడండి మనకు ఒక పేరుందండి మనోమంతుడు అనరు ఇంద్రియమంతుడు అనరు ప్రాణమంతుడు అనడు దేహమంతుడు అనరు ఏమంటారు బుద్ధిమంతుడు అంటారు కాబట్టి నాకు ఉపాధి ఏంటి బుద్ధి దేహమంతుడు అంటారా అండి అంటారా లేదు ప్రాణమంతుడు అంటారా మనోమంతుడు అంటారా ఇంద్రియ మంత్రుడు అంటారా అనరు ఏమంటారు బుద్ధిమంత నాకు స్థానం ఏంటంటే ఆ నేను నేను మిస్టర్ నేను ఉన్నాడే వాడికి ఉపాధి ఏంటి అజ్ఞానం వాడు ప్లేస్ ఏంటి బుద్ధి అది ఇప్పుడు మీరు వాడిని పట్టుకోవాలంటే ఎక్కడికెళ్ళాలి బుద్ధినే తప్ప దేహాన్ని పట్టుకోకండి ప్రాణం గురించి ఆలోచన వద్దు మనస్సు గురించి ఆలోచన ఇంద్రియాల గురించొద్దు ఎక్కడ పట్టుకోవాలి మీరు బుద్ధి దగ్గరికి వెళ్ళండి దాన్ని వదిలేసి ఇక్కడేదో చేయమంటున్నారు అంటే ఏంటి బుద్ధి లేని పనులన్నీ చేయమంటున్నారు అంటే బుద్ధి లేని పనులంటే అక్కడ బుద్ధి లేదురా దాన్ని ఎందుకు పట్టుకుంటున్నావు అర్థం కాబట్టి బుద్ధి లేని పనులంటే బుద్ధితో సంబంధం లేని పనులన్నీ చేస్తున్నాం మనం కాబట్టి నువ్వు ఎవరిని పట్టుకోవాలి నేను అన్నవాడిని పట్టుకోవాలి అసలు విచారణ మొదలవుతుంది వాడిని పట్టుకుంటేనే అసలు సత్యాసత్యాలన్నీ బయటపడతాయి వాస్తవాలన్నీ వెలుగు చూస్తాయి మరి వాడిని పట్టుకోవాలంటే వాడి ప్లేస్ ఎక్కడ నిజంగా ఆ దొంగని పట్టుకోవాలంటే అండి పలానా ప్లేస్లో దొరుకుతారండి పరిపూర్ణానంద స్వామిని పట్టుకోవాలండి ఎక్కడ పట్టుకోవచ్చండి పలానా ప్లేస్లో ఉంటారండి పలానా సుబ్బారావు పట్టుకోవాలండి ఎంక్వైరీ చేయాలి ఎక్కడ ఉంటారండి పలానా ప్లేస్లో ఉంటారండి అలాగనే మిస్టర్ నేనుగారు ఉన్నారండి ఆయన రూపం ఏమిటండి అజ్ఞానం ఎక్కడున్నాడండి బుద్ధి ఇప్పుడు మనం ఇంతవరకు ఏం చేసాం బుద్ధిని తప్ప మిగతా అన్నింటిని పట్టుకుని తడివేస్తున్నాం పామేస్తున్నాం పులుగుతున్నాం దొరకట్లేదు చచ్చినా దొరకడు వాడు ఎక్కడున్నాడు వాడి ప్లేస్ ఏంటో అక్కడికి వెళ్ళి వెతకాలి అయితేనండి బుద్ధి దగ్గరే అంటారా అయితే ఇలా ఓపెన్ చేస్తే బయటపడుతుంది ఎందుకు ఓపెన్ చేయడం ఓపెన్ చేస్తే నువ్వు ఉండవు అవపడుతుంది అండానికి మా అందరికీ తెలుస్తుంది నీకు ఓపెన్ చేస్తే నీకు ఓపెన్ అవదు. నీకేమిటి ఓపెన్ చేస్తే నీకు ఓపెన్ అవదు. మాకు ఓపెన్